కీర్తన డెభై మూడు ఇతని కంటే ఉపాయమిక లేదు మతిలోననున్నవాడు మర్మవిదేశుండి ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే తన్ను కరిణ తల్లి తండ్రి తను పోషకులే కన్ను లిజిటి ధనాలు కరణార్థములే ఉన్నతినిష్టార్ధసిద్ధికొక్కడే దేవుడు కల దేవతలిందరు కర్మఫలదాతలే లలి విద్యలెల్ల ఖ్యాతిలాభ పూజల పలు మంత్రములెల్లను బ్రహ్మలోకమీసన్ధివే ఒలసి ఇష్టాధసిద్ధికొక్కడే దేవుడు అనుదినరాజ సేవలు కల్పవృక్షమైన కోరిన విచ్చేటిదే ఘన శ్రీవేంకటేశుడు కల్పించ వనరం వనర ఇష్టాధసిద్ధికి ఒక్కడే దేవుడు